చేస్తాం పర్షుద్ధు దేవ మీకు వదనాలనైనా సర్వోన్నతులకు తండ్రి మీకే కృతజ్ఞత లేసయ్య ఏ ఉదయం నుంచి వెళ్తారో వాళ్ళు కాచి కాపాడినైనా ఓ ప్రభావ ఈ యొక్క సాయంత్రం సన్నా మీ యొక్క మీ సన్నది మనందరినీ ఓ ప్రభు ఆహ్వానించినందుకు మీకు ఎంతో వదనాలనైనా గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి మాతో మాట్లాడండి మా హృదయాలను సరిచేయండి జీవితాలను సరిచేయండి ప్రభావ మేముంటుంది కచ్చితంగా శ్రమల కాలంలోనైనా కాబట్టి ఏ రీతిగా మీ కొరకు సాక్షులుగా జీవించాల మా తను మాట్లాడండి నైనా వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి వాక్యం ఈ సత్యాన్ని గ్రహించాలా దాన్ని పాటించాలా అనుభవపూర్వంగా ప్రకటించాలా అటువంటి జీవన విధానంలో మనందరినీ నడిపించి ముఖ్యంగా ప్రభా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం నైనా ఓ ప్రభా ఆ యొక్క వాక్యాలలోని సత్యాన్ని గ్రహించలేగన మా యొక్క ఆత్మీయ నేతలు పండితండ్రి ఎందుకంటే ప్రభా ఈ యొక్క ధ్యా ఈ యొక్క పుస్తకాన్ని ధ్యానించే వారి ధన్యులని వాక్యం సెలవు ఇస్తుంది ప్రభావ కాబట్టి అటువంటి ధన్యత మాకు అనేక కాంత కాలం నుంచి వెళ్తున్న కానీ మీరు మాకు కోర్పు సహనాలను దయచేసినందుకు మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రభు ఇవి కష్టతరమైనయే కానీ ప్రభావ మీ బిడ్డలకి చిన్నపిల్లలకి నేర్పించినట్లు మీరు నేర్పిస్తారేనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ కాబట్టి నేనే మేము మైమార్దగా మనల్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యాలు వింటున్న వారికి ధన్యత ఇచ్చేయండి ఆశీర్వించండి మీరు ఆ జ్ఞానం అనుగ్రహించండి లాడ్ పనులు కప్పు జ్ఞానం అనుగ్రహించండి లాడ్ మీరు ఇవ్వకపోతే ఎవరికి ఎవరు ఇవ్వలేరు నేను అవును బ్రహ్మ మీరు మేము వీటిని ఎప్పుడు గ్రహించలేము ప్రవ్వ నేను మీరే మాకు అనుగ్రహించే మహిమను ఉందండి ప్రభావ వింటున్న వారికి అందరికీ ఆ యొక్క జ్ఞానం అనుగ్రించండి నైనా దీన్ని ధ్యానించలాగిన ప్రభావ దినం ధైర్యంగా ఈ యొక్క పుస్తకాన్ని ప్రతి ఒక్కరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఒక దైవజన్లు దీన్ని పట్టించుకోలేకపోయారు ప్రభా గొప్ప గొప్ప బిషప్లతోనే మేము ధ్యానించినప్పుడు వాళ్ళు తను సంభాషించినప్పుడు వాళ్ళు చెప్పినారు మేము చెప్పలే మీ వాక్యాలని అది ప్రభావ చిన్న మందకి మీరు మాకు ఇచ్చిన బట్టి మీకు ఎంతో వదనాలేనా వీటిని ధ్యానిస్తున్న ప్రభావ మీ యొక్క సహమా అందులోని ఆత్మీయ సంతలను గ్రహించలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించమని ఏ సుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ వారాల నుంచి మనము పట్టణ గ్రంథము పదమూడవ అన్యాన్ని ధ్యానిస్తున్నాం ఎందుకంటే పదమూడవ అధ్యాయము అన్నిటికంటే బహు టఫెస్ట్ టాపిక్ ప్రకటన గ్రంథంలో ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నాం ఆల్మోస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాము కానీ అన్నిటికంటే టఫెస్ట్ పదమూడవ అధ్యాయం ఎందుకంటే మృగాలకు సంబంధించింది లేక మృగానికి సంబంధించింది మృగం ప్రపంచాత్మకంగా ఉన్న ఈ మృగానికి సంబంధించింది అయితే ఇది దేనికి సంబంధించింది అన్న విషయాలే పదమూడు అధ్యాయంతా ధీర్గా ధ్యనిస్తా ఉన్నాం కొన్ని వారాల నుంచి అయితే ప్రకటన కంధంలోని ఈ వాక్యాలను ధ్యానించాలంటే ఇవన్నీ చిహ్నపరమైనవి ముఖ్యంగా కుమార రీతిగా చెప్పబడ్డాయి అక్కడున్న చిహ్నాలు ఖచ్చితంగా ఈ లోకంలో ఎక్కడ కనిపించవు ఉదాహరణకి సింహానికి పక్షిరాజు రెక్కల కలిగిన సింహ రెక్కలను చూసినామా లేదు దాని తర్వాత మనం చూసిన అధ్యాయంలోని చివరి భాగంకి ఇష్టపడికి ఆ మృగం ఎట్లా ఉందనేది ఆ మృగము వింత రకంగా ఉంటుంది సింహము ముఖం వంటిది నోరు వంటిది దాని ఎలుగు వంటి కాళ్ళ వంటివి అది ఆశ్చర్యం ఉంటుంది ఎప్పుడు చూడం మనం కాబట్టి ఇది ప్రకృతి సజ్జగా కనిపించే మృగం కాదు అన్న విషయం మనం ఈసారిలో జనిస్తాం ఇవి ఆత్మీయమైన చిహ్నాలు అయితే కొంతకాలం నుంచి మనము ఒక వాక్యాన్ని ధ్యానిస్తామని ఏంటంటే దేవుని యొక్క వాక్యం రొంటంచుల వాడిగల ఖడ్గమన్న విషయం మనకందరికీ తెలిసినదే అది ఎంత పదును పట్టినకు విషయం మనము ఎక్కడ చూస్తామంటే ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వర్షంలో చూస్తాము ఒకసారి చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం కాబట్టి ఎందుకనగా అది స్టార్ట్ అవుతుంది వాక్యం ఎందుకనగా అంటే జాగ్రత్తగా ఉండాల ఉండాలా అనే విషయాన్ని పదకొండు వచనంలో జ్ఞాపకం చేస్తుంది మరి జాగ్రత్త పడాలా విషయాన్ని చెబుతుంది వాక్యం ఎవరి పడిపోకుండా ఉండాలా ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఎంత జాగ్రత్త పడాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అయితే పదకొండవ వచనం బహు కష్టంగా ఉంటుంది ఎందుకంటే అవిధేయత వలన అనేక మంది పడిపోతారట చివరిలో అంటే అవిధేయత వలన పడిపోతారంటే అంతకుముందు విధేయత ఉన్నట్టే కదా అంటే అంతకుముందు విధేత చూపించిన వారు చివరి కాలంలో అవిధేత వలన పడిపోతారంట అది ఏమంటుంది చూడండి కాబట్టి అవిద్యే అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా మనలో అంటే రక్షింపబడ్డ వారి గురించి మాట్లాడుతుంటారు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు వారు ఎవరు మీకు తెలుసు విశాల్పాలు అవిధేతలో పడిపోయారు అట్లు తెలుసు అట్లనే క్రైస్తవులలో కూడా అవిధేతతో పడిపోయేటట్లుంటారు మనుషులు కాబట్టి ఎవరిని పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించేటప్పుడు జాగ్రత్త పడదాం బహు జాగ్రత్తగా ఉండాలంట ఎండ్ టైమ్స్ లో క్రైస్తవ సంఘాలు ఉండే ప్రజలు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించకపోకచ్చు అని చెబుతుంది వాక్యం ఆయనకు తెలుసు మొదటి రెండు గుంపులు ఎట్టి పరిస్థితిలో పోవని మూడో గుంపుని మహాశ్రమల గుండా తీసుకొస్తాడు నాలుగో గుంపు ఆయన విశ్రాంతిలో ఎప్పటి నుంచో ఉండేది తెలుసు మనకందరికీ ఈ విషయాలు అందుకని ఎంత జాగ్రత్త పడాలని విషయాన్ని జ్ఞాపం చేసింది పన్నెవర్షంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై చూడండి అది సజీవమైంది దేవుని వాక్యం మనం అట్లా స్వీకరించాల ప్రతిదీ ఇది ఇందులో జీవం ఉంది ఈ వాక్యంలో అందుకు నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ఒకప్పుడు మరణించిన ఈ వాక్యం నన్ను జీవింపజేసింది అనుదినం నాకు ఈ జీవం అవసరం ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం ప్రార్థన చేసినాక ఎప్పుడు అవకాశం అప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం మధ్యాహ్నం పూట ఉంటాము సాయంత్రం ధ్యానిస్తా ఉంటాము ఇంకొక ఎక్స్ట్రా టైం ధ్యానిస్తూ ఉంటాం కనీసం మూడు నాలుగు సార్లు అన్న ఉంటాం ప్రతిరోజు ఇవి కాగా మన వాట్సాప్ లో వచ్చే మెసేజ్లలో ఉండే వాక్యాలు కూడా ధ్యానిస్తూ ఉంటాము ట్రావెలింగ్ చేసినప్పుడు బస్సులో కూర్చొని వాటిని చూస్తూ ఉంటాం దేవుని వాక్యాన్ని అంతగా ధ్యానిస్తూ ఉంటాం ఎందుకంటే అంత జీవం ఉంది ఆ జీవము నీ హృదయంలో నీ శరీరంలోకి నీ శరీరంలో ఏ ప్రాంతంలో మరణం ఉందో అక్కడ జీవిపజేస్తుంది అందుకే పౌలు కొనగలాసిన పత్రికలు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు వలన మరణం సంభవించింది సంక్రమించింది ఈ లోకం నాకు రెండవ ఆదాము జీవింపజే ఆత్మగలవాడు అన్న వాక్యం అక్కడ జ్ఞాపకం అంటే చనిపోయిన అవయవాలలో చనిపోయిన జీవితాలలో జీవాన్ని తీసుకొచ్చేవాడు మన ప్రభువు కాబట్టి వాక్యము మనకి జీవాన్ని తీసుకొని అంటుంది ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదైంది చాలా బలం కలదిందులో బలం కలది రెండు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను రెండు భాగాలు కదా ప్రాణము ఆత్మ అనేక పర్యాలు జ్ఞాపకం చేసి నేను త్రిత్వపు సంబంధించినప్పుడు త్రిత్వము తండ్రి కుమారు పరుషుదాత్మ అని ప్ర దేవుడు తండ్రి లాగా కుమారులాగా ఐక్యత కలిగిన వాడు అన్ని ఏకీభవించిన వాళ్ళు ఆ ముగ్గురు ఒకరి అన్న విషయానికి అపంచేస్తున్నాడు మొదటి నుంచి కూడా ఉదాహరణకి ఆదికాండం మొదటిగా చూస్తాము నీటి మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండను అని అగాధంలో భూమి శూన్యంలో నిరాకారంగా ఉంది దాని మీద నీళ్లు ఉన్నాయి నీళ్ల మీద దేవుని యొక్క చీకటిగా మీంది చీకటి మీద దేవుని వెలుగు ఆ నీటి మీద దేవుని వెలుగు అలాడుచుండెను వాకి మనం గనిస్తూ ఎంత కాలం అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ జలముల మీద ఆయన యొక్క ఆత్మ ఎందుకు అల్లాడుచుందన్నప్పుడు ఎవరిని గ్రహించగలుగుతున్నారా ఎప్పుడైనా ప్రశ్నించగలిగిన ప్రవ్వ నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వాక్యం కొన్ని వేల సంవత్సరాలు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి దేవుని యొక్క ఆత్మ అక్కడ అల్లాడుచున్నది నీళ్ల మీద ఎందుకు నేను అది మీకేపా చెప్తాను నాకు జవాబు దొరికింది నేను ఎప్పుడన్నా అవకాశం ఉంటే షేర్ చేస్తాను కానీ నేను అనేది ఏంటంటే నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు నాకు బయలుపరిచిన ఆత్మ నీకెందుకు బయలుపరచలేదు నీకు కూడా బయలుపరచలే కదా ఈ ఒకటే గుంపులో ఉన్న వాళ్ళము మన మీద ఒకటే విభజింపబడ్డ ఆత్మలు ఇవి ఒకరి మీద నుంచి ఒకరి మీదికి వెళ్చిన ఆత్మనేది పేతురి కాలంలో అగ్ని నాలుక వలె వచ్చి విభజింపబడింది ఫస్ట్ పేతురి మీద వచ్చింది తర్వాత అది విభజింపబడే అనేకులకు వచ్చింది పాత నిబంధన కాలంలో భూషయలో ఉన్న ఆత్మ విభజింపబడి డెబ్బై మందికి వచ్చింది ప్రాతి నిబంధన కాలంలో జరిగిన పరుశుదాత్మాభిషేకము ప్రతి నిబంధన కాలంలో జరిగి ఈరోజు ప్రపంచాత్మకంగా అది పోతూనే ఉంది పరుశుదాత్మాభిషేకం ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ ఆత్మీయ జీవన విధానం బట్టి అది భాగము పాలముగా విభజింపబడుతుంది ఒక భాగం లాగా ఎంత ఆత్మీయంగా బలపడి వాక్యంలో స్థిరపడి ఎన్ని గంటలు ప్రార్థనలు కూడగలుగుతున్నావో అంతగా సమకూర్చుకోగలుగుతున్న అంతే కదా పొద్దున్నేసి మన్నా వెతికినప్పుడు వాళ్ళు ఎవడికి చేతన కాడికి వాడు నింపుకున్నాడు గంపలు అన్ని గంపలు నిండినాక మాయమైపోయింది ఇంకా లేదా రోజు కూడా అంతే వాక్యం ఎవరికి ఆసక్తి ఉంటే వాడు జమ చేసుకుంటున్నాడు ఆసక్తి లేని అసలే ఉండదు కరెక్టే కదా ఆశ ఉన్న వాడు మాట్టుకో సమృద్ధిగా దాన్ని జమ చేసుకుంటాడు మనం చేసుకోకుండా తాజా మన్నాను ఉదయం లేస్తేనే ఎందుకు అంటే అది జీవం కలిగింది అది జీవాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి రెండు అంచుల వాడిగల ఖడ్గం కంటే బహు పదునైంది అంటాడు కాబట్టి మనకు తెలుసు ఇక అనేక పర్యాలు జరించడం కాబట్టి ఒక అంచు ప్రకృతి సహజమైంది మరి ఒక అంచు ఆత్మీయ సహజమైంది ఆత్మీయమైంది ఒకటి ఫిజికల్ లేయర్ లో వర్తిస్తుంది ఇంకొకటి స్పిరిచువల్ లేయర్ లో వర్తిస్తూ ఉంటుంది దేవుని వాక్యము ఫిజికల్ లేయర్ లో పనిచేస్తూ ఉంటది స్పిరిచువల్ లేయర్ లో కూడా పనిచేస్తూ ఉంటుంది పాత నిబంధన కాలం సంపూర్ణంగా స్పిరిచువల్ లేయర్ లో పనిచేసింది ఫిజికల్ లేయర్ సారీ సంపూర్ణంగా ఫిజికల్ లేయర్ లో పనిచేసింది అక్కడక్కడ స్పిరిచువల్ లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ కృత నిబంధనకు వచ్చేటప్పటికీ రెండు లేయర్లలో కనిపిస్తూ ఉంటుంది అది థియాలజికల్ గా కష్టం చెప్పడము థియాలజికల్ కాలేజెస్ లో కూడా దానికి చెప్పరు సంఘాలలో చెప్పలేరు కూడా రెండు నుంచిలో వాడేగల కట్గామని చెప్పేసి ఏదో అది ఫిజికల్ లేయర్ లో నడుస్తూ ఉంటుంది వాక్యము స్పిరిచువల్ లేయర్ లో కూడా నడుస్తూ ఉంటుంది అని కష్టం అన్నట్టు కానీ అది మనకు అనుగ్రించబడింది వారికి అనుగరించబడింది అంతే తేడా ఎందుకంటే మనం ఆసక్తి చూపించినాము వాళ్ళు చూపించలే ఒక దశకు మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళినా కా మనకు చూపించగలుగుతున్నారు అందుకని ఫిజికల్ లేయర్లు కూడా ప్రవచనలు నెరవేరుతూ ఉంటాయి స్పిరిచువల్ లేయర్లు కూడా ప్రశ్నలు నెరవేరుతా కానీ మనం ఎక్కువ ప్రాధాన్యత స్పిరిచువల్ లేయర్ కి ఎందుకంటే అది రహస్యంగా జరిగేది కాబట్టి ఆ ఆత్మీయ ప్రపంచమే జరుగుతున్న ఈ యొక్క కానీ మనుషులు ఇంకా ప్రకృతి సహజంగానే చూస్తున్నారు కాబట్టి ఆత్మీయ ప్రపంచం జరిగేవి అన్ని మిస్ అయిపోయారు వాళ్ళ లైఫ్ లో మనం దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఫిజికల్ లేయర్లు జరిగేదానికి అంత ఉదాహరణకి ఈ ప్రవేశాలు ఫిజికల్ నెరవేరినాయి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ఈ మురుగలకు సంబంధించిన బోధలో ముఖ్యంగా ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో మనం కొన్ని ఆల్మోస్ట్ కొన్ని నెలలు అయిపోయిందనుకో రెండు నెలలు అయినట్టుంది ఒక అధ్యాయమే రెండు నెలల ముఖ్య నెల మీద అయిందో నాకు తెలియదు చెప్పచ్చు పదమూడవ అధ్యాయం ఒక్కటే బహు దీర్ఘంగా వెళ్తుంది ఎందుకంటే యుగ యుగ సమాప్తి చివరిలో ఈ ప్రపంచమంతా ఒక మృగంలాగా తయారైంది లేదంటే ఇక్కడ చూసిన మనుషులు బలవంతం చేస్తున్నారు కాబట్టి మొత్తం ఈ వ్యవస్థనే మృగం లాగా తయారైంది కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ వాక్యం దేని విషయంగా చెప్తుందంటే పదమూడవ దేవంతా మతపరమైన జీవితమే ఒక మృగం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం అయితే మనకు తెలుసు ఇవన్నీ చిహ్నాలనేసి పద మొదటి వచ్చాం పదమూడవ దేవు మొదటి వస్తుంది మరియు అది కొమ్ములను ఏడు తనులు గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చినా చూచి తిని వ్యూహాను భక్తులు అంటున్నారు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి సముద్రంలో నుండి కాబట్టి సముద్రము అన్నప్పుడు మీకు తెలుసు జలము జలము అంటే మనుషులు మనుషుల మధ్య నుంచి ఇది పైకి వచ్చింది అంటే మనుషులు దానికి సపోర్ట్ చేసినారు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది మనుషులు దానికి అవకాశం ఇచ్చిండ్రు మనుషులు దాన్ని ప్రోత్సహించిండ్రు అన్న విషయాన్ని అయితే ఈ క్రూర మృగం ఎందుకు క్రూరమైంది అన్నప్పుడు బాగా అర్థం తీసుకోవాలి మృగం అంటేనే కఠినమైంది అది క్రూరమైంది ఇది దీనికి పది కొమ్మలు ఏడు తలలు ఉన్నాయి అసలు ఆశ్చర్యం కదా ఒక్కొక్క ఒక తలకి రెండు కొమ్ములు వేసుకున్నా ఎన్ని కావాలా పద్నాలుగు కొమ్ములు కావాలా కానీ ఈ ఏడు తలకి పది కొమ్ములు ఉన్నాయి తర్వాత ఇది ఒకటే మృగం ఒక మృగానికి ఏడు తలలు పది కొమ్ములు ఉంటే ఊహించుకోండి ఎట్లుంటాయి నేను చూసిన ఇంటర్నెట్లో పిక్చర్స్ చాలా ఉన్నాయి దీని ఇప్పుడు కాదు ఇంటర్ ఇంటర్నెట్ రాకముందంటే నేను నాకు దర్శన కరిగి బహుశా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతంలో చూసిన ఫస్ట్ టైం ఒక పుస్తకంలో ఈ మృగం ఎట్లుంటుంది అనేది బొమ్మ ఈరోజు ఇంటర్నెట్ లో జస్ట్ అక్కడ టైప్ కొట్టి గూగుల్లో టైప్ కొట్టి ఇమేజెస్ అంటే అది చూపించేస్తుందా రకరకాల బొమ్మలు అప్పుడు ఇట్లుంటుందా బొమ్మ అనుకుంటాం కానీ నిజంగా అటువంటి మృగం లేదు ఒకటి అన్న విషయాన్ని జ్ఞాపం అయితే జనముల మధ్య నుంచి ఇది బై బయటికి వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి ఈ క్రూర మృగానికి సంబంధించిన విషయాన్ని మనము కొన్ని నెలలు కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం అయితే ఈ మృగము ఎట్లా ఉందనేది ఇక్కడ చెప్పబడుతుంది దాని కొమ్ముల మీద అంటే ఎన్ని కొమ్ములు పది కొమ్ములు కదా దాని కొమ్ముల మీద పది పది కిరీటంలు ఉన్నాయి అంటే ఒక్కొక్క కొమ్ము ఒక రాజ్యానికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే కిరీటం అంటే రాజులకు ఉంటాయి కాబట్టి పది రాజ్యాలు పది కిరీటాలు దాని తల మీద ఏమున్నాయి ఇంకా చూడండి దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయంట అంటే దేవుని దూషిస్తున్నది పది ఈ తలలు దేవుని దూషిస్తున్నాయి మనకు తెలుసు ఏడు తలలు ఏడు సంఘాలు బైబుల్లో మన ప్రారం గంధంలో ఏడు సంఘాలు కదా సెవెన్ చర్చెస్ అంట అన్ని సెవెన్ సెవెన్ సెవెన్ అనిపిస్తుంటే మనకి బైబిల్ అంతట అయితే ఈ ప్రారం గంధంగా సెవెన్ చర్చెస్ కూడా వస్తున్నాయి కాబట్టి సెవెన్ చర్చెస్ ఈ యొక్క మృగానికి సాదృషంగా ఉన్నాయి ఎందుకంటే అలా చూసిన అన్ని చర్చలు ఎట్లా చెడిపోయినాయి అనేవి కొంతకాలం క్రిందట ప్రాట రంగంలోనే రెండవ అధ్యాయము మూడవ అధ్యాయాలు చూస్తాం ఈ ఏడు సంఘాలకు సంబంధించినవి అవి ఎట్లా చెడిపోయినాయి అనేది దేవుడు తన దూతల ద్వారా ఇప్పటికైనా మారు ఇప్పటికైనా మారు అని దాని తర్వాత ఏడవ సంఘం సంఘం గురించి మాట్లాడేటప్పుడు మనం అక్కడ చూసినాం ఆయన ఆ చర్చి బయట ఉన్నాడు మొదటి చర్చ్ ఫిలజెల్ఫియా కదా ఎఫ్ఎస్సియా ఎఫ్ఎస్సి మొదటి చర్చ్ ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి సంఘంలో మధ్యలో సంఘం మధ్యలో ఉన్నాడు లవోద్దికీయ సంఘం కష్టపడి చర్చి బయట ఉన్నాడు అయితే ఎందుకంటే ఆయన సహించలేకపోతుంది చర్చి జీవన విధానాన్ని బట్టి ఈరోజు అట్లుంది మనం ఉంటుంది లవోద్దికీయ సంఘ కాలం కాబట్టి ఈరోజు ఆయన చర్చ బయట ఉన్నాడు నువ్వేం చేస్తున్న లోపల అని ఒక ప్రశ్న ఇచ్చిన కొన్ని కొంత కాలం ఆయన బయట ఉంటే నువ్వేం చేస్తున్న లోపల అందుకు మనం ఆయన ఎక్కడుంటే అక్కడ పోవాలని వాక్యం సెచ్చరించింది కాబట్టి గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళ్ళి అనుంది పడుతుంది కదా ఉండ మండలం మనం కాబట్టి మనం ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండాలా ఆయన లోపలుంటే లోపల ఉంటాం బయట ఉంటే బయట ఉంటాం లఘోదీకీయ సంఘకాలంలో బయట ఉన్నాడు మన బయటనే ఉండాలా కదా ఆ సహవాసంలో ఉంటే వారికి బట్టి నా దుస్థితి కాబట్టి ఆ సహవాసంలో నాకు వీళ్ళేదండి రాజామన్నా సమకూర్చుకో ఆయన మేంబడిస్తా ఉండు అది ఆయన అనుగ్రహించబడ్డ జీవన విధానం తర్వాత ఆయనతో ఎందుకు ఆయనను వెంబరించాలా ఒక పని అప్పగించాడు కాబట్టి ఆయన చెప్పే ఆ పని చెప్పినంత వరకు వెంబరించాలా చెప్పినాక వచ్చే పని నిర్వర్తించాలా మనకు తెలుసు అది ఏం పని ఆ మృగము చేత పట్టబడ్డ గుంపులు ఉన్నాయి అందులో ఒక గుంపుకి బాధ్యత ఉంది వారిని బయట తీసుకొని రావాలన్న విషయాన్ని అయితే ఈ పదమూడో అధ్యాయము అర్థం కావాలంటే గత కాలం కింద చూపించిన దానియుల గ్రంథము ఏడవ అధ్యాయం ధ్యానించాల దాని గ్రంథము ఏడవ అధ్యాయంలో ఏమున్నాయో అవే ఇక్కడ ఉంటాయి కానీ అక్కడ లేని ఇక్కడ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఆరంభమైంది మృగం దానిల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ మృగము అక్కడ ఫస్ట్ టైం ఆరంభమైంది అంటే బయటికి కనిపించింది ఆ రోజు నుంచి మన కాలం వరకు కూడా ఉంది మృగం అయితే ఈ పదమూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఆ మృగము సంపూర్ణంగా బాహటంగా నీకు నాకు కనిపిస్తుంది రోజు నేను చూడాలా దాన్ని లేదు నువ్వు దాన్ని చూడాలా దాని తర్వాత ఇది ఏంది మృగం అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలా తర్వాత మీకు అవకాశం ఉంటే ఎక్కడన్నా జేమ్స్ ట్రాంగ్ కను నంబర్స్ వెతుకండి ఇక్కడ వచ్చి పదమూడవ అధ్యాయునికి వచ్చి మొదటి వచ్చిన బీస్ట్ అని కదా మృగము ఆ బీస్ట్ కి సంబంధించిన అర్థాలన్నీ వెతు కేవలము ఆ నంబర్స్ అన్ని వెతుక్కొని దాని ద్వారా మీరు ఒక వాక్యం తయారు కావచ్చు కేవలం మృగానికి సంబంధించిన వాక్యం మీరు ప్రకటించవచ్చు నేను చాలా సార్లు మీరు కూడా సిద్ధపడచ్చు ఎందుకంటే ఆ మీరు నేర్చుకోవాలని నేను అన్ని మీకు చూపిస్తున్నా ఎందుకంటే మీరు కూడా ఒక దినము కాన్ఫిడెంట్ ధైర్యంగా ఈ యొక్క ప్రకటన ధ్యానించాలా అనే కాలం మేబీ సంగమ దేవుడి చెప్పవచ్చు నువ్వు అక్కడ ధైర్యంగా వీటిని ప్రకటించాలా మిషులందరూ వాక్యం పట్ల ఆకర్షిత పడతారు ఆకర్షిపబడతా మన ప్రభు ఎంత గొప్ప ప్రభు మన ప్రభుని బహిమపరుస్తూ ఉంటారు దీని ద్వారా రావాలి కదా అయితే ఇక్కడ రెండో వర్షానికి వచ్చేటప్పటికీ ఈ మృగం ఎట్లుంది అనేది వెళ్ళి చిర్తపులి ఎలుగుబంటి సింహము చిర్తపులి ఎలుగుబంటి సింహం లాగా ఉందంట ఈ జీవికి గుణగణాలు అయితే ధ్యాన్యుల్ గ్రంథంకి వెళ్ళిపోతే ఒకసారి మీకు ఇది అర్థమవుతుంది గ్రంథంలో ఈ మృగము ఒరిజినల్ గా ఉంది ఆ కాలంలో ఈ కాలంలో ఉంది చూడండి ఒకసారి ధ్యాన్యుల గ్రంథము ఏడవ అధ్యాయం నాలుగవ వర్షం చూస్తాము దానియాలు గందము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం అయితే ఈ దర్శనాలు ఎప్పుడు కలిగినాయి దానియాలు కానీ రెండవ వర్షంలో చూపిస్తున్నారు అతను తన పడక మీద పడుండే యొక్క కళ కానీ ఆ కళ సంగతిని సంక్షేప్ సంక్షేపముగా వివరించి వ్రాసాను రెండవ వచనం దానియాలు వివరించి చెప్పినది రాత్రి అందు కాబట్టి రాత్రి కలిగిన దర్శనం అన్నట్టు రాత్రి అందు దర్శనములు కలిగినాయి దర్శనానికి కలకి వేడే వేరే అర్థం కదా అక్కడనేమో మొదటి వర్షండి ఏమో కలగా అన్నిడ్డు దాని తర్వాత రాత్రి అందరూ దర్శనంలో కలిగినప్పుడు నేను తేరి చూడగా ఎన్ని దర్శనాలనేది ఇక్కడ ఉన్న చూడదు ఎన్ని దర్శనం అనేది నేను తేరి చూడుచుండగా ఆకాశ నుండి సముద్రం మీద గాలి వీసేస్తే నాకు ఊరల తీర్పులో కూడా చూసినా ఈ నుంచి గాలి కదా నలుగు దిక్కుల నుంచి గాలి వీచుట నలు నాలుగు దేవదూతలు నిలబడి ఉండుట భూమికైనా కానీ భూమికైనా చెక్తికైనా ఏ హాని చేయకూడదు అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం కదా ఆ దాసులని ముద్రించే వరకు అన్న గుర గు తీర్పు చూసినాం మన మధ్య వాక్యాన్ని కాబట్టి ఇదే అది ఇదే అక్కడ సంపూర్తి అయింది రెండవ వర్షంలో చెప్పండినట్టు అయితే మూడో వర్షంకి వచ్చినప్పటికీ ఆయన విశదీకరిస్తుండడు ఆ మృగాలు అయితే అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు గ్రేట్ పీస్ అని ఇంగ్లీష్ లో నాలుగు మికిలి గొప్ప జంతువులు మహా నుండి పైకెక్కను ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నంలో ఉండేవి చూడండి ఇక్కడ భిన్నంలైన అంటే సెపరేట్ గా ఉన్నవి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు మూఢవర్షంలో ఈ మృగాలు భిన్నంలైనవి అయితే రెండంచుల బాడిగల కట్గానివి నువ్వు పాటించినప్పుడు ప్రకృతి సహజంగా ఈ జంతువులేంది ఆత్మీయ సహజంగా ఆత్మీయంగా ఈ జంతువు లేనిదింది అది ఎందుకంటే మతపరమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వై సుమార్త ప్రకటించినప్పుడు వారికి ఆత్మీయమని స్ట్రెయిట్ కొడితే వాళ్ళు స్వీకరించలేరు ఇది ఏందో తగిలిపోతారు అన్నట్టు ఉన్నారు కాబట్టి కాబట్టి వారికి ప్రకృతి సహజంగా ఫస్ట్ నేర్పించి వీటికి ఆత్మీయమైన సత్యాలు కూడా ఉన్నాయనేసి ఆపాలని చెప్పొద్దు అప్పుడు వాళ్ళు మెచ్యూర్ అయిపోయింది పాలుదాగే దశ నుంచి గట్టి పదార్థాలు తినే దశగా అప్పుడే ఇవి స్వీకరించగలవు అన్నట్టు మనలో కూడా అంతే పాలుదాగే దశలు ఉన్న వారికి ఇవి అర్థం కాబట్టి ఇంకా పాలే తాగుతుంటారు కానీ గట్టి పదార్థాలు నమిలి మింగి జీర్ణించుకుండే శక్తిని కూడా యోగ్యత ఉండాలా అంటే పెద్దగా ప్రయాసాల వహించుకోండి కాబట్టి మొదటిదిగా పృగము అంటే బలవంతం చేసేటది మనుషుల మీద అది బలవంతం చేస్తుంది మనుషులకి మనుషుల మీద భారంగా ఉంటది మనుషులకి బాధకరంగా ఉంటది ఈరోజు ప్రపంచాత్మకంగా ఏది మృగము రకరకాల మృగాల గురించి మనం చూస్తుంటాం ప్రకృతి లేయర్లు అంటే ఫిజికల్ లేయర్లో ఫస్ట్ మృగం ఏంటంటే గవర్నమెంట్ మన మీద బహుభారంగా ఉంటుంది అది ఏంది నీ మీద నీ నీ రాబడేంతట్లో ట్యాక్స్ లాగేసుకుంటా ఉంటావు ఎన్ని రకాల ట్యాక్సులు కడుతావు నువ్వు హోటల్ కి పోతే జిఎస్టీ కడుతావు నీకు సొంతిల్లు ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతావు నీకు ల్యాండ్ ఉంటే దాని మీద ట్యాక్స్ కడతావు వెహికల్ ఉంటే దాని మీద ట్యాక్స్ కడతావు ఇడ్లీ తినాలంటే కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అంత కూరమా ప్రపంచాత్మకంగా ప్రకృతి సహజంగా ఉండేవాడికి అది సబమే కానీ మనకి సబం కాదు ఎందుకంటే గవర్నమెంటే ఒక బీస్ట్ బీస్ట్ ఏం చేస్తుందంటే లోపరుచుకుంటుంది మనుషులని భయపెట్టి ఈరోజు గవర్నమెంట్ దీన్ని లోపరుచుకుంది భయపెట్టి ఎవరు ఎన్నుకున్నారు దాన్ని చెప్పండి మనుషుల మధ్య నుంచే వచ్చింది గవర్నమెంట్ సముద్రంలోకి వెళ్ళే బయటకు వచ్చింది గవర్నమెంట్ భూమి నుంచే వచ్చింది గవర్నమెంట్ మనుషులు గవర్నమెంట్ నన్ను నన్ను పరిపాలించాలి 2007-2008 సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ అంటే టూ థౌసండ్ సెవెన్ కరెక్ట్ టూ థౌసండ్ ఎయిట్ టెవెల్లీ డేస్ లో ఒక బైబిల్ స్టడీ అని చేస్తున్నాను మూడు నాలుగు మంది అటెండ్ అయితే ఆ రోజు బైబుల్ స్టడీ ఆ రోజు సమయ గ్రంథం మొదటి సమయ గ్రంథంలో ఈ వాక్యం నేను చూపించిన సమయాలు ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్న సమయంతో వాళ్ళు నిన్ను కాదు కదా ధృవీకరించింది నన్ను కదా ధృవీకరించింది అని చెప్పినది లాస్ట్ వాక్యం ఆ చర్చ నుంచి నేను వచ్చేసిన దాని తర్వాత ఎందుకంటే వాళ్ళు సహించలే ఆ వాక్యాన్ని సమయంలో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళు తృణీకరించింది ఎందుకు కాదు కదా నన్ను కదా నన్ను రాజ్యం ఎనీయకుండా వాళ్ళకి వేరే ఒక రాజు కావాలని కదా ఈ లోకస్తులు కోరుకున్నట్లు వేరే ఒక రాజును కోరుకున్నారు నన్ను రాజులాగా ఉండనియకుండా నన్ను త్రునీకరించిన కాబట్టి వాళ్ళు కోరుకున్నట్లు వాళ్ళకి రాజును అనుగ్రహించి ఎందుకు ప్రవ్వా అంటే లేదు చెప్తున్నా కదా వారికి రాజు కావాలా వారికి చెయ్యి కానీ వాళ్ళకి చెప్పి రాజు అనేవాడు ఎట్లా పరిపాలిస్తాడు అని అది మీకు ఎవరున్న అవకాశం ఉంటే చదువుకోండి మీరు ఎన్నుకునే రాజులు మీ మిమ్ మిమ్మల్ని ఎట్లా జబర్దస్తి చేస్తారని మీ పిల్లల్ని సైన్యంలో పెట్టుకుంటారు మీ ఆడపిల్లల్ని దాసీలాగా పెట్టుకుంటారు మీ రావడలకి లాక్ కొట్టాడు ఏ రీతిగా లాక్ అన్ని క్లియర్గా అవి ఈరోజు నెరవేరుతుంది ప్రపంచాత్మకంగా కాబట్టి నువ్వు ఎన్నుకున్న రాజు ఈ మీద పెదానం జలాయిస్తున్నాడు నువ్వు దుఃఖపడుతున్న దీన్ని నేను ఎన్నుకుంది అని ఐదు సంవత్సరాల తర్వాత వాడిని ఓడగొడుతున్నావు ఇంకొక రాజుని ఎన్నుకుంటున్నావు వాళ్ళ ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు అదే పిచ్చి పనిచేస్తున్నావు ఇది డెమోక్రసీ మనం నమ్మేది థియోక్రసీ అంటే మన ప్రవ్య రాజు డెమోక్రసీలో పబ్లికే రాజులు కానీ పరిపాలించేదేవుడు వాడి ప్రతినిధి ఒక మోసకరమేదే డెమోక్రసీ కాబట్టి నువ్వు ఒక బీస్ట్ ని ఎన్నుకుంటున్నావు నువ్వే నీ మధ్య నుంచి వస్తుంది బయటికి పొలిటికల్ సిస్టమ్ ఇంకొక మృగం పాలిటీషియన్స్ బలవంతం చేస్తారు కదా లాక్కుంటారు నీ ఆస్తులు విలువగా ల్యాండ్ నీకుందనుకో వాడు దానికి అంజా చేస్తాడు వాళ్ళంటాడు నీ పైస్ చేస్తే తీసుకొని పోవాలి లేకుంటే బిజినెస్ ఒక పెద్ద మృగం ఇవ్వచ్చు ప్రపంచంలో మొత్తం కంట్రోల్ చేస్తుంది బిజినెస్ ఇవన్నీ మృగాలు కలిసి జీవిస్తాయి అందుకే ఈ అన్ని కలిస్తే ఒకే మృగం అది భిన్నాళ్ళుగా ఉంటాయి ఉదాహరణకి గవర్నమెంట్ ఒక మృగం బిజినెస్ ఒక మృగం పాలిటీషియన్స్ ఒక మృగము తర్వాత మరీ కఠినమైన మృగం ఏంటంటే రిలీజన్ మతం మతం బహు భయంకరమైనటువంటి మృగం ఎందుకంటే ఈ నాలుగవది మొదటి మూడింటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఫెలోస్ స్వామీజీ దగ్గరికే పోవాలా పాలిటీషియన్స్ స్వామీజీ దగ్గరికే పోవాలా బిజినెస్ పీపుల్ స్వామీజీ దగ్గరికే పోవాలా అది మరీ కఠినమైన మృగం అది రిలీజన్ ఎంతగా భారం పెడుతుంది మనుషుల భుజాల మీద కానీ ఏ శుభ్రములో మనకి స్వాతంత్రం ఉంది అందుకే మనం మతంకెళ్ళి బయటకు వచ్చినాం ఆయన బయట ఉన్నాడు కాబట్టి మన కూడా బయటకు ఈ లోకం నుంచి బయటకు వచ్చినా అంటేనే బయటికి పిలువబడ్డవారు అని గ్రీక భాషలు ఉంటాయి ఎక్లీసియా అంటే ఎక్లీసియా ఎక్లీసి అంటే బయటికి పిలువబడ్డవారు కాబట్టి నువ్వు మృగంతోని సాహవాసంలో లేవు అనేసి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టవా కడతావు జిఎస్టీ కడతలేవా కడతావు ఇడ్లీ తిన్నా కడతలేవు పెట్రో పెట్రోల్కి బట్టలు కొన్నా కట్టాల్సి వస్తుంది ఏ వస్తువు కొనాలన్నా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది దీని మీద బహుభారంగా ఉంటాం దాని కొంతకాలం కింద నేను చూపించిన ఈ సంపాదనలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నావు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ అంటాం దాని తర్వాత నువ్వు ఎంత కొనుక్కుంటున్నావు రేషన్ ఇంక మన ఏమంటాం దాన్ని గ్రాసరీస్ అంటాం కదా తెలుగులో ఏమంటాము నెలసరి అవసరాలు ఆహార పదార్థాలు బియ్యము గోధుమలు కందిపా ఇవన్నీ నూడిల్ దాని మీద కూడా జిఎస్టీ కడుతున్నావు పద్దెనిమిది శాతం అంటే ఎయిటీన్ పర్సెంట్ ప్లస్ టెన్ టు ట్వంటీ అంటే ట్వంటీ ఒకవేళ నువ్వు ట్వంటీ పర్సెంట్ బ్యాకెట్లో పడితే నీ ఆదాయంలో ట్వంటీ గవర్నమెంట్ తీసేసుకుంటుంది దాని తర్వాత నీ ఆహారము నీ బట్టల మీద నీ వస్తువుల మీద పద్దెనిమిది తీసుకుంటుంది అంటే ఊహించుకో ట్వంటీ ప్లస్ అంటే థర్టీ ఎయిట్ గవర్నమెంట్ ఇంకొక మృగం ఉంది టెన్ పర్సెంట్ కొట్టేస్తుంది అంటే 38% ఎయిట్ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ నీ సంపాదన ఈ మృగాలు తినేస్తున్నాయి నువ్వు ఏం తింటున్నావు నీ ఏం పోషిస్తున్నావు యాభై శాతంతో అంత భయంకరంగా ఉంది లోకం అంత భయంకరమైన మృగం కాలంలో మనం ఉన్నాం అన్ని దోచుకుంటున్నాయి నీ సంపాదన అంతా దోచుకుంటున్నాయి గొప్ప జనం సంపాదన అంతా దోచుకుని తినేస్తున్నాయి ఈ సర్పాలు తేళ్లు మృగాలు అన్ని మృగాలు ఇవి ఈ తన ఘర్షణలో ఈ మృగాల గురించి మాట్లాడుతున్న నాలుగవ వచనంలో ఆ పదమూడవ అధ్యాయ ప్రకటన కనుక వచ్చేటప్పటికి ఏం జరిగిందని నేను చూపించిన కొంత కామెంట్లు కట్ట మొదటిది సింహములు పోలినది మొదటి జంతువు ఈ నాలుగు జంతువులలో మొదటిది సింహములు పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేను నేను చూచు దాని రెక్కలు తీయబడినవి ఇంగ్లీష్ లక్ అక్కడ అంటే విరిచి పెకిలిం దాని రెక్కలు రెక్కలు దాని ఈకలు కాదు బాగా అర్థం చేసుకుంది ఈకలు కాదు రెక్కలు ఈకల్ అంటే అర్థం వేరవుతుంది రెక్కలు అంటే కంప్లీట్ గా కట్ చేయబడ్డారు రెక్కలు ఎగరకుండా తర్వాత కనుక మనిషిని వాళ్ళే అది పాదములు పెట్టుకొని నేలన నేల నిలబడి ఉండేది మరియు మానవ మనసు మనసు దానికి ఇవ్వబడింది ఇవి మనం చూస్తాం అలాసారి చెప్తుంది తర్వాత ఐదవ వర్షం రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వం మీద పండుకొని దాని నోట పండ్ల మధ్య మూడు ప్రకటమ కళను పట్టుకున్నది కొందరు డేమూ విస్తారంగా మాంసం భక్షించమో అని దానితో తర్వాత ఆరో వర్షం అటుకీ మట చిరుతపుల్ని పొడిన మరి దాని వీకున పక్షి రెక్క వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండేను దానికి ఆధిపత్యం ఇవ్వబడేది ఏడో వర్షంలో ఇది చూడండి నిమ్మట రాత్రి అందులో నాకు దక్షిణ జరిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరం నాలుగవ జంతువు ఒకటి కనపడేది ఈ విషయం అర్థం చేసుకోండి మీరు ఈ నాలుగవ జంతువు బహు ఘోరమైంది భయంకరమైంది ఆయన ఇవన్నీ చిహ్నాలు ఒక్కొక్క చిహ్నాన్ని మనం ఘరిస్తేనే కానీ వీటిని మనం అర్థం చేసుకోలేం ఘోరము భయంకరం అనేది నాలుగవ జంతువు అయితే అది తనకు ముందుగా ఉన్న ఆ మూడు జంతువులకు భిన్నమైంది అది మహాబలం గల మహాత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్మలను ఉండేను అది సమస్తంను భక్షించచ్చు తృప్తున్నీలుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అడగల అయితే నేను ఆల్రెడీ మీకు చూపించిన ప్రకృతి సహజంగా ఇవన్నీ ఏందనేది మరోసారి కృపితంగా చెప్పి ఆత్మీయమైన విషయాన్ని మీరు మరి దీర్ఘంగా చూపిస్తాను మొదటిదిగా సింహం ప్రకృతి సహజంగా ఇది ఇది ఒక రాజ్యం ఒకప్పుడు ఇదొక రాజ్యం ఇది ఏ రీతిగా ఇది రాజ్యంగా ఉందంటే సింహము ఇంగ్లాండ్ దేశానికి సాదృశ్యం అయితే మన ప్రభు పుట్టక ముందు ఉన్న రాజ్యాలు కూడా చూపించడం సింహము బహుళనికి సాదృశ్యం దాని తర్వాత రెండవ జంతువు ఎలుగుబడ్డి పారసీక దేశానికి సాదృశ్యం అని దాని తర్వాత దేశం మన కాలంలో ఆ తెలుగు పంటి అంటే రష్యా దేశానికి సాదృశ్యం అని చూపించారు దాని తర్వాత మూడవది చిరుతపులిని పోలింది పాతని మన మన ప్రభు పుట్టక ముందు ఉన్న దేశాలలో గ్రీసు దేశాన్ని పోలింది చిరుత అలెగ్జాండర్ సైన్యానికి సాదృశ్యం అన్నట్టు వాళ్ళు చిరుతపు లాగా అదే రీతిగా ఈరోజు మన కాలానికి జర్మనీకి సాదృశ్యం హిట్లర్ కాలంలో ఆ జర్మనీ సైనికులు అట్లా పరిగెత్తేటోళ్ళంట మొత్తం యూరోప్ అంతా కవర్ చేసేటోళ్ళు వాళ్ళు అలా అనేక దేశాలను ఓడగొట్టిన వాళ్ళు చిరుత పులిపోయింది అయితే ఏడవ శంకి వచ్చినప్పటికీ పిమ్మట రాత్రింద నాకు దర్శనం కలిగినప్పుడు నేను ఘోరమును భయంకరమైన నాలుగవ జంతువు ఇది బహుఘోరమైంది బహు భయంకరమైంది అయితే ఇది అంతకుముందున్న జంతువుల కంటే ఇంతగా అందుకే దాన్ని విశదీకరించలేకపోయినారు డా దాని వీళ్ళకి అర్థం కావట్లేదు ఇది ఏంది ఇట్లేనుకుంది దాని దాని ముఖ కవలికలే కానీ దాని శరరానికి సంబంధించిన విషయాలే కానీ ఏవి కూడా విశదీకరించలేకపోతున్నాయి ఆయన దాని ముఖం ఎట్లుంటుంది దాని శరీరం ఎట్లుందని చెప్పలేకపోతున్నాడు కానీ ఆ వాక్యం ఏడవ అధ్యాయము మూడో వర్షం కృష్ణ భాగం కృష్ణప్పటికీ దానికి పెద్ద ఇనుప దంతములు ఉన్నాయంట పది కొమ్ములు ఉన్నాయంట అది సమస్తముడు భక్షించటే తొత్తునే దొక్కుతుంది దాని కాళ్ళ మిగిలిన అంటే మిగిలిన దాని అంటే ఇతర రాజ్యాలని ఇవన్నీ రాజ్యాలు కాబట్టి తొక్కుతుంది అయితే ప్రకృతి సహజంగా ఇది ఏ దేశం అంటే అమెరికా దేశం అని ఎందుకంటే ఆ మొదటి మూడు జంతువులని మూడు మృగాల గుణగణాలు కలిసి ఈ ఈ దీంట్లో ఉన్నాయి అందుకు ఘోరంగా ఉన్నది నువ్వు ఎట్లా చెప్తావు అని అనొచ్చు మీరు ఉంది అక్కడ ఉదాహరణకి ఏడవ వశంలో భిన్నంగా ఉంది అది ఇతర జంతువుల కంటే ఉంది కానీ బలం కలది దానికి పెద్ద ఇనపదంతములు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నావు కరెక్టే మరి ఈ ఏడవ దానికి హైదరాబాద్ ఉన్న ఆ జీవుల గుణగణాలు ఎక్కడ కనిపిస్తున్నాయంటే అది ప్రకటన గ్రంథంకి వస్తేనే కనిపిస్తారు పదమూడవ ఎందుకంటే దానికి అది కంప్లీట్గా చూపించలేదు దేవుడు ఆ భిన్నంగా ఉన్న నాలుగవ జీవి ప్రకృతి సహజంగా అయితే అమెరికా అని చెప్తున్నాం ఎందుకంటే అమెరికా దేశం ఎట్లా తయారైందంటే ప్రపంచం నుంచి అందరూ అక్కడ పోయి స్థిరపడితే ఆ దేశం తయారైంది ఉదాహరణకి సింహం సింహం అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశస్తులు పోయి దాన్ని మీకు అమెరికా చరిత్ర ఎప్పుడన్నా మీరు చదువుతే చూడండి దాని దాని దాని ఏమంటారు దాని స్థాపించిన పితరులు ఇంగ్లాండ్ దేశస్తులు నేను చెప్పను అవసరం లేదు మనకి కానీ మీకు ఆసక్తులతో మీరైతే నేర్చుకోండి అమెరికన్ హిస్టరీ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది ఆ దేశం ఎట్లా పుట్టిందనేది అయితే ఇంగ్లాండ్ దేశంలో నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని స్థిరపతి ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి అక్కడ ఉన్న అడవి జాతుల వారిని అందరినీ చంపేసి దాన్ని కప్చర్ చేసుకొని ఇట్లా అన్ని రకరకాల స్టోరీస్ చెప్తుంటారు ఏవైతేనేమి ఇంగ్లాండ్ దేశస్తులు సింహము సింహము ఈ కూలిన దాంతో పోయి కూర్చున్నారు ఆ దేశాన్ని స్థాపించుకున్నారు తర్వాత ఈ ఎలుగు బట్టి అంటే రష్యన్స్ పోయి అక్కడ నిలబడుతున్నారు ఇప్పుడు జీవిస్తున్నారు దాని తర్వాత జర్మన్స్ చాలా మంది జర్మన్స్ పెద్ద పెద్ద సైంటిస్టులు గొప్ప గొప్ప వ్యక్తులు బిజినెస్ వర్క్తులందరూ జర్మనీ నుంచి పోయి సెటిల్ అవుతారు అట్లనే ప్రపంచం అంతటి నుంచి ప్రపంచంలో ఉన్న తెలివిగాల వాళ్ళందరూ పోయి అమెరికాలో సెటిల్ అయినారు అది వింత రకమైన మృగంలాగా ప్రతి దేశాన్ని దాన్ని కాళ్ళు కింద పెట్టుకోండి అదిని పెట్టుకోండి ఏ దేశమైనా దానికి వినాల్సిందే అంత పవర్ఫుల్ బహు ఘోరమైంది అది అది బహు డేంజరస్ దేశం ప్రపంచం మీరు క్రైస్తవ దేశం లానే కనిపిస్తుంది కానీ అది బహు మోసకరమైన దేశం అందుకే అక్కడ దేవుని కార్యం ఎక్కువ ఎందుకంటే ఎక్కడ పాపము విస్తరించడం దేవుని కృప కూడా విస్తరించి ఉంటుంది అన్నట్టు ఆ రీతి ఆ దేశం తయారైంది అయితే ఇవన్నీ మనం చూసిన గతంలో అనేక పర్యాయాలు కానీ ఆత్మీయంగా వీటిని అర్థం చేసుకోవాలంటే ప్రటమ్ గంధము పన్నెండవ అధ్యాయం పదమూడవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఈ నాలుగవ మృగానికి సంబంధించింది బహు దీర్ఘంగా విశదీకరించాడు అంటే మనం ఉంటుంది ఈ నాలుగవ మృగం కాలం అంటే ప్రపంచమంతా ఈ నాలుగవ మృగంలాగా తయారైందనే చెప్తాడు చూడండి ఒకసారి ప్రటమ్ గంధము పదమూడో అధ్యాయము రెండో వర్షానికి వచ్చినప్పటికీ ఆ మృగం ఎట్లుందో చెప్తున్నాడు ఇది నాలుగవది నేను చూసిన ఆ మృగము ఎట్లా ఉంది చిరుతపులని పోలి ఉంది కానీ దాని కాలంలో అది వేరే మృగంలాగా సెపరేట్ విగం మృగంలాగా ఉంది అదొక విగ అదొక మృగం కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ నాలుగో మృగము ఎట్లా తయారైంది ఎట్లా ఉందంటే అది ధాన్యాలకి చూపేలా దేవుడు కానీ వ్యూహానికి చూపించాడు నేను చూచిన ఆ మృగము చిరుతపులని పోలి ఉండేది అలెగ్జాండర్ కి సాదృశ్యం కదా గ్రీస్ దేశం అంటే మన కాలం జర్మనీ దేశం తర్వాత మన దేశంకి వచ్చిన మన కాలంకి జర్మనీ అని చూసినాం కాబట్టి ఈ మృగము ఎట్లా ఉంది గ్రీస్ దేశము జర్మనీ దేశాన్ని సాదృశ ప్రకృతి కానీ ఆత్మీయ చిహ్నాలు చూస్తే ఈ గ్రీస్ దేశము అలెగ్జాండర్ సైనికులు లేక హిట్లర్ సైనికులు ఎట్లా ఉన్నారో ఈ మురుగానికి ఆ గుణగణం ఉంది అంటే ఆ రెండు దేశాల గుంపులు ఈ మురుగానికి సపోర్ట్ చేస్తున్నాయి అన్న విషయం అర్థం చేసుకోవాలి తర్వాత దాని పాదములు ఎలుగు బట్టి వంటివి ఎలుగు బంటి పాత కాలంలో పారసీక దేశానికి సమావేశము మన కాలంకి వచ్చేటప్పటికి రష్యాకి సభ్యం ఈరోజు రష్యా రష్యా దేశానికి చిహ్నం వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద ఎలుగు పట్టి బొమ్మ ఉంటుంది అదే ఇంగ్లాండ్ దేశాన్ని వాళ్ళ ఫ్లాగ్ లో కానీ వాళ్ళ రాజ్యంలో కానీ సింహం బొమ్మ ఉంటుంది అన్నట్టు ప్రతి దేశానికి ఒక బొమ్మ ఉంటుంది మనకి మీకు ఇండియాకి ఏం ఏనుగు ఏనుగు బొమ్మ ఉంటుంది ఎల్గా ప్రతి దేశానికి ఒక మురుగమ్ ఉంటుంది దానికి ఆస్ట్రేలియా చేస్తే కాంగారో బొమ్మ ఉంటుంది న్యూజిలాండ్ పోతే అదేదో దాని పేరు నాకు గుర్తుకొచ్చిన బొమ్మ ఉంటుంది కదా కొంచెం ఒక్కొక్క దేశానికి ఉదాహరణకి చైనాకి డ్రాగన్ బొమ్మ ఉంటుంది కట్టసర్పం బొమ్మ ఉంటుంది చైనా అట్లా ప్రతి దేశానికి ఒక మృగం బొమ్మ ఉంటుంది అంటే అన్ని దేశాలు మృగాలకు సాదృశ్యం అని దేవుడు చెప్తున్నారు మరి అది ఆశ్చర్యం కదా ఎవడు పెట్టుకున్నాడు అట్లా మృగం బొమ్మ ఇప్పుడు మృగం ఇప్పుడు దేశానికి ఎలిఫెంట్ బొమ్మ పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారంటే ఎవరు తెలియదు అది అది విధానం దేవుడు ఆ విధంగా చూపిస్తుంది ఈ లోకం అంతా మృగానికి సాదృశ్యం మృగాలకు సాదృశ్యం ఇలంతా మనుషులు అంతా మృగాల్లాగా జీవిస్తారు చివరికి వచ్చే చెప్తున్నారు అయితే ఈ రెండో వర్షంలో చూసినప్పుడు ఈ భిన్నమైన మృగం నాలుగో మృగము మన కాలంలో ఉంది ప్రకృతి సహజంగా ఉంది ఆత్మీయ పరంగా కూడా ఉంది ప్రకృతి సహజంగా అమెరికా దేశానికి సదృశ్యం అది దేశాల గుణగణాలు కలిగిన దేశం అన్ని దేశస్తులు అక్కడ పోయి నివసిస్తున్నారు బహు తెలివిగలి వాళ్ళందరూ ప్రపంచంలో హైయెస్ట్ ఐక్యూస్ ఎవరికి ఉంటాయంటే వాళ్ళకే ఉంటుంది హై ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ వెరీ హై ఇంటెలిజెంట్ టాపర్స్ గోల్డ్ మెడలిస్టులు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళందరూ ఆ దేశంలో సెటిల్ అయిపోయి దేశాన్ని ఇంకా బలపరుస్తూ వాళ్ళ తెలివితే ఆ దేశము ప్రపంచంలో సూపర్ పవర్ లాగా ఉంది రోజు ఏ దేశమైనా భయపడుతుంది దానికి వాళ్ళు తలుచుకుంటే ఏ దేశమైనా బాంబేసిపోతుంది పాకిస్తాన్లో చేయలే సద్దాం హుసేన్ కాలంలో చేయలేదా అట్లా ఎన్నో దేశాల మీద పోయి ధనా ధన బాంబులు వేసి దేశారు పవర్ఫుల్ సొల్యూషన్ భిన్నమైంది ఘోరమైంది భయంకరమైంది కానీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రకృతి సహజంగా ఎట్లా ఉన్నాయని కాబట్టి చూడండి దీనికి దీని మొహం దీని ఎట్లుంది చిరుత పులివి పోలింది తర్వాత దాని పాదములు ఎట్లున్నాయి అంటే దాని చూసిన ఆ నాలుగు మృగాలు ఒకటే మృగం చెప్తుంది ఈ రెండో వచ్చం అది నీకు అర్థం కావాలా ఇవి రకరకాల మృగాలు కావు మన కాలం కష్టపడికి మృగాలన్నీ జాయిన్ అయిపోయి ఒకటే మృగం లాగా ఉంది అన్న విషయం నీకు అర్థం కావచ్చు చాలు ఇదంతా ఒకటే మృగం అంటే ఇది ఒక వ్యవస్థ ప్రపంచాత్మకంగా ఒకటే వ్యవస్థ జబర్దస్తి చేసే వ్యవస్థ ఎక్కడ చూసినా జబర్దస్తి మీద బలవంతం చేస్తా ఉంటా ఎక్కడైనా నేను గెలుచుకొని కానీ నేను ఆల్రెడీ నీకు చూపించినా వాటి నోట్లో ఉండే ఈయన పద్ దాంతములు దేనికి సంబంధించినవి ఈ రెక్కల రెక్కలు పిలిచి ఇవ్వడం దేనికి సంబంధించినవి ఇవన్నీ నేను మీకు చూపించిన తర్వాత మీకు అవకాశం ఉంటే మనసంత వాటిని ధ్యానించండి డౌన్లోడ్ చేసుకోండి ఎంపీ ఫైల్స్ అయితే దానికి ఎలుగుబంటి పాదములు వంటివి ఉండేవి దాని నోరు సింహపు నోరు వంటివి ఇవి ఉల్టా దశలో వస్తే నువ్వు గమనించడం లేదు దాని గ్రంథాలు ఏం చేస్తున్నాం ఫస్ట్ది సింహము రెండవది ఎలుగుబంటి మూడవది చిరుతపు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ చిరుతపుల్లి ఎలుగు వంటి సింహం ఉల్టా వస్తున్నాయి అయితే ఈ మృగము తక్కిన మృగముల గుణగణాలు కలిగిన మృగము కాబట్టి ఇప్పుడు ఈ మృగానికి ఈ మృగము ఎవరిది రెండవ వర్షంలో ఏముంటుందంటే ఆ మృగానికి ఆ ఘట్ట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారములు ఇచ్చాను కాబట్టి ఈ మృగము సైతాను ఆధీనంలో ఉంది చాలా కష్టం చెప్పడం ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ మృగము ఆత్మీయ స్థితిలో మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృషం అని చెప్తే ఎవడు స్వీకరించాడు వాక్యం హండ్రెడ్ గ్యారెంటీ ఇస్తాను మీరు మీరు గ్రహిస్తారేమో మీరు స్వీకరిస్తారేమో కానీ ఈ ప్రపంచం ఎవడు స్వీకరించాడు ఎందుకంటే వాడి మృగంలో ఉన్నాడు కాబట్టి అని నువ్వు మృగం రా అంటాడు అని ఈ వాక్యం ఎవడు ఒప్పుకోడు మనం ఎందుకు భీమాగా చెప్పగలుగుతాం ఆ మృగంలో సహవాసం నుంచి బయటకు వచ్చినాం కాబట్టి దాన్ని చూడగలుగుతున్నాం అర్థం చేసుకోలుగుతున్నాం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఏ ప్రాంతానికి అనబో మతపరమైన జీవితము నీ మీద ఎంతో ఒత్తిడి నీ దగ్గర నుంచి లాగిస్తూ ఉంటుంది నీకు ఇచ్చేయాలి అధ్యయాలి ఇచ్చేయాలి అధ్యయాలు ఇచ్చేయాలని కొట్టేస్తూ ఉంటుంది పైసలు నీ దగ్గర నుంచి ఎట్లా దోచుకోవాలా అని అనేక పర్యాలు నేను చూపించినా కూడా మన ప్రభు ఐదు మందికి ఐదు రెండు రెండు సేపల్ని కానీ ఈరోజు ఆయన పోలి వాళ్ళని తినిపిస్తుండీ ఎవట్లేరు కదా అట్లా క్రీస్తుని పోలి నడుచుకోవడం ఎంత కష్టం ఐదు వేల మందికి వెళ్ళి డబ్బాశించే వాళ్ళు ఉన్నారు కానీ ఐదు వేల పోషించేవాడు వాళ్ళని ఉన్నాడు ఈరోజు సేవలో అసాధ్యం ఎందుకంటే వాడు అసహించుకుంటాడు ఈ మార్క్యాన్ని వాడు దేవదూషణ చేస్తున్నాడు ఇక్కడుంది మార్క్యం అదే ఎవరు దేవదూషణ చేస్తుంటే లోకలున్న వాళ్ళే దేవదూషణ చేస్తాడు క్రైస్తవులే దేవదూషణ చేస్తూ నేను అది జీవన విధానం ద్వారా వాడి వాక్యం విధానం ద్వారా వాడి మాట విధానం వాడిని నడబడి వాడి ప్రవర్తన అపవిత్రత అన్ని కనిపిస్తాయి అక్రమము అపవిత్రత అంత లోపల నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ చిహ్నాలని బహుదీర్ఘంగా మనము ధ్యానించగలచ్చు కానీ పోయిన వారం నేను ఒక వాక్యం చేపించాను బైబిల్లో చెప్పబడ్డ ఈ చిహ్నాలని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మన ప్రభు చెప్పేది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఎక్కడ అంటే మతేస వార్త పదమూడో అధ్యాయం చెప్పించనిది మరోసారి క్లుప్తంగా చెప్పించి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను మతేస అధ్యాయం మతేస వార్త పదమూడవ అధ్యాయంలో మనం దేవుడు చెప్పేస్తాను మనకి ఏందో ఉపమానం చూడండి పదమూడవ అధ్యాయం జరిగిన వచ్చాం అనుకుంటా పిత్వాన్ని గురించిన ఉపమాన భావం మీరు విలు అయితే దీని మాకు అర్థం కావట్లేదు ఏది చెప్పుకోవాలి కాబట్టి ఈ పైన ఉపాదం చెప్పిండు మొదటిదిగా ఇదిగో విత్తువాడు విత్తటకు బయలు వెళ్ళాను మూడవచనంలో నాలుగు వచ్చినం వాడు విత్తుండగా కొన్ని విత్తంలో తగ్గ ప్రకారం పడాను పక్షులు వాటిని మిగిలి కొన్ని చాలా పనులు ఇది రాతి నెల పడినాను అక్కడ మన లోతుగా ఉండను విన్న అవి వెంటనే అవి మాడి వేరే నన్ను కొన్ని గుళ్ళ పొదల పడను పొదలు ఎదిగి కొన్ని మంచి నెలను ఒకటి నుడంతలు ఒకటి అరదంతలు గాను ఇవంతా మనం అయితే శిష్యుల్లో వచ్చి నీవు ఉమాన్ రెడ్డిగా ఎందుకు వారితో మాట్లాడుచువని అడగగా ఆయన వారి దగ్గర పలోక రాజ్య మార్మంలో ఎరుగుట నీకు అనుగ్రహిపడం లేవు కానీ వారికి అనుగ్రహం కలిగిన వారికి ఎవరును కానీ వారికి సమృద్ధిగా కలుగును ఎంతగా పొందుకున్నావో నీకు మరీ సమృద్ధిగా కలుగుతున్నట్టు ఈ లేని వారికి కలిగినది కూడా వారి ఎదురు తీసి ఇవ్వడం చిన్నంలో క్రతవ సేవలో ఇది వాక్యము చెప్పని స్థితికి కలిగిపోతారు సేవకులు ఇది చూడో వెనకయో గ్రహింపకై ఉన్నారు వీళ్ళు మరియు చూచి చుండి చూడరు విని చుండూ వినకై గ్రహింపుకున్నారు అయితే ఎంతో మంది ప్రవక్తలు వీటిని చూడబోయి చూడకపోయేది అని చెప్తున్నారంటే ఆ రోజు కాలంలో ఉన్న ప్రవక్తలు ఇన్ని ఈ ప్రవచనాలు ఎట్లా మేము అర్థం కానీ వాళ్ళని చూడలేకపోయిన ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది మన కాలంలో కాబట్టి వాళ్ళు గ్రహించలేదు అని మనం అయితే ఇప్పుడు వేనండి అని చెప్తుంటాడు పద్దెనిమిదిగా వచ్చిన చూడండి వ్యక్తి ఇదే వీణండి అయితే సూచనలు మన ప్రభు ఎట్లా చెప్తుండో అర్థం చేసుకోవాలా ఈ ఉపమానాలని దాంట్లోన్న చిహ్నాలను ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తుండ్రు నేను అట్లా నేర్చుకుంటే చెప్తున్నాను మన ప్రభు చెప్పిన సూచనలని ఆయన ఉపమానాల్లో ఉన్న ఆ యొక్క చిహ్నాలని ఒక్కొక్క దాన్ని విశదీకరించేట్లా చెప్పిండో విధానం నేర్చుకొని తగ్గిన వాక్యాలలో ఉన్న సూచనలని లేక చిహ్నాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన అంతే చూడండి ఎవడో రాజ్యంలో కూర్చిన వాక్యము అంటే పరగరాజ్యం సంబంధించి వీడియో గ్రహింపకాలు ఉండగా దృష్టి వచ్చి వాని హృదయంలో విత్తపడిన దానిని ఎత్తుకొని పోగొని కొంచెం కష్టమే కదా ఎత్తుకొని పోతానంట నీలో నాటబడ్డ వాక్యాన్నికే నువ్వు భద్రపరచుకోలేదాన్ని ఎవడు వీడు అంటే వాడి హృదయంలో దోచబడినది వాడు ఎవడంటే త్రో పక్కన వ్యక్తి వేరే వాడు వీడే తిరువ రకంగా విద్దబడిన వాడు వీడే అంటే క్రైస్తవ జీవితమేతనం అనేది అర్థం చేస్తుంది ప్రతి ఒక్కరూ విత్తనమే చెప్తుంది వాడు తర్వాత ఇరవై వర్షం కష్టపడికి రాత్రి నెలలు విద్దబడిన వాడు వాక్య వీడి వెంటనే సంతోషంగా అయితే వాటిలో వేరు లేనందుగా అతడు చాలా ముఖ్యమైనది వేరు అతడు కొంతకాలం నిలిచిన కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైన కలవగానే అభ్యంతరపడదు ఆ మన కాలంలో సేవకుల జీవితం ఎత్తుంది ఇరవై రెండవ సరంలో ముంల పొద్దలో విత్తపోయిన వాడు వాక్యం వెళ్ళిపోయిన వాడే కానీ అహిక విచారము ధనమోహములు ఆ వాక్యము అణచివేయను కనుక వాడు నిష్ఫలుడవుంది ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది చాలా సున్నాసంగా అర్థమవుతుంది ఇప్పుడు ఇదంతా దేవుడి బిడ్డలే అని చెప్తున్నాడు నిష్ఫలుడైపోతారంట దేని చేత అహిక విచారం చేత ధనమోహం చేత నిష్ఫలైపోతారంట ఇవి నాలుగు గుంపులు చూడండి రాతి నేల త్రువ పక్కన మొదటి గుంపు రాతి నేల రెండో గుంపు ఇలా పొందల పడ్డ విత్తనాడు గుంపు ఇరవై మూడో వస్తువుల కోసం నాలుగవ గుంపు మంచి నెలను విత్తపడ్డవాడు వాక్యం గ్రహించేవాడు వాక్యాన్ని గ్రహించేవాడు కష్టపడతాడు వీడు ఇక్కడ చూసుకోవడం మొదటి మూడు గుంపులు ఎక్కడన్నాయి చూడండి త్రువ పక్కన పడిన వాడు వీరికి ఇక్కడ వాక్యం వినిగి గ్రహింపడు రాతి మీద పడ్డవాడు వాక్యం వింటాడు కానీ ఏం జరుగుతుంది ఇది విననికి బానే ఉంది సంతోషమే ఉంది స్వీకరిస్తాయి కానీ దీన్ని ఎట్లా నేను అర్థం చేసుకోవాలా ఎట్లా దాని రూట్స్ కనుక్కోవాలా ఎట్లా నేను పునాది నా జీవితాన్ని కట్టుకోవాలా చాలం భక్తిగా ఉంటాడు దాని తర్వాత ప్రేయర్ ప్లేయర్ అన్ని మాతాయి వాళ్ళు కష్టాలు వస్తే అభ్యంతరపడతాయి ఇళ్ళ పొందల పడ్డ మూడో వాక్యం వింటాడు కానీ నిష్వణుడు అయిపోతున్నాడు అంటే వాక్యాన్ని వాక్యాన్ని కంటిన్యూస్ గా పాటించలేకపోయిన వాళ్ళు ఇవన్నీ మొదటి మూడు గుంపులు వినే గుంపులే కానీ నాలుగవ గుంపు విని గ్రహించే గుంపు అది తేడా మొదటి మూడు గుంపులు కేవలం వాక్యం వినేసి మర్చిపోతుంటారు నాలుగవ గుంపు వాక్యాన్ని విని గ్రహించుతారు గ్రహించి ఏమవుతారో తెలుసా వాళ్ళు సఫలులైతారు అట్టి వారు సఫలులై సఫలులై ఒకడు నూరంతలు కాని ఒకడు అరవదంతలు కాని ఒకడు ముప్పదంతలు కాను ఫలించండి అని కాబట్టి ఇక్కడ ఈ ఉపమానం గురించి మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఈ విత్తువానికి వచ్చిన విత్వానికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేసినప్పుడు అనేకమైన చిహ్నాలకి అక్కడ మనకి జ్ఞాపకం అయితే ముప్పై తర్వాత ఇరవై నాలుగవ వచనకు ఈ విత్తనాలకు సంబంధించినది ఇంకొక ఉపమానం చెప్పింది అది మనం కేవీపీఎంలో చాలా స్ట్రాంగ్ గా పట్టుకున్నాం అది ఏంటంటే ఇరవై నాలుగు వర్షం ఉపమానం వారితో చెప్పండి ఏమనగా పల్లవ రాజ్యము ఒక పొలంలో మంచి వింతనము ఇచ్చిన ఒక మనిషిని పోలి ఉంది పల్లవరాజ్యం దేంతో పోలుస్తుంది ఒక మంచి మనిషితో పోలుస్తున్నాడు వాక్యం చెప్పండి బ్రదర్స్ వాక్యం వినిపిస్తుందా స్వర సౌండ్ వినిపిస్తుందా నా దగ్గర నుంచి అయితే ఇరవై నాలుగు వర్షాలకు వచ్చినప్పటికీ ఇంకొక ఉపమానం చెప్తున్నాడు చూడండి ఏమని చెప్తున్నాడు పర్లగు రాజ్యము ఒక తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలినది మనుషులు నిద్రించుండగా ఇక్కడ మనుషులున్నారు మనిషి ఉన్నాడు మనుషులున్నారు మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడను ఇరవై ఏడవ అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం వితితీవి కదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చిన అడిగిరి అప్పుడు ఆ ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుటం నీకు ఇష్టమా అడగగా అడిగిరి అందుకు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమను పెరిగి పెక్కలింతురు పెళ్లగింతురు కోత కాలం వరకు రెంటిని కలిసి ఎదగాయి నియూడి కోత కాలం ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటకు కట్టి వాటి వాటిని కట్టలు కట్టమంటుండు గురుగులని కట్టెలు కట్టమంటుండు తాడుతో కానీ గోధుమలను నా కొటలో చేర్చి పెట్టుడానికి కోతగా అర్థం నేను అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇరవై ఆరో వర్షణకు వచ్చేప్పటికీ శిష్యులకు కూడా అర్థం కాలేదు ఉపమానం శిష్యులు చదువుతున్నారు మాకు ఇది అర్థం కాలేదు ప్రభు దాని ఉపమాన భావం మాకు తెలియజేయకుం అనేది అందుకని ఇట్లా నేను అర్థం చేసుకోవాలో సూచన చిహ్న పరంగా చెప్పుకుంటే బైబిల్లో దర్శనాలనైనా కళలైనా ఏదైనా కానీ చిహ్నాలను అర్థం చేసుకోవాలనో మన ప్రభు ఒక సొల్యూషన్ ఇస్తుండే మనకి చూడండి ఇక్కడ ఇరవై ఏడో ముప్పై మంచి విత్తనము విత్తువాడు మనుష కుమారుడు అంటే ఏసు ప్రభువే బాగా అర్థం మంచి విత్తనము విత్తువాడు మన ప్రభు ఏసు ప్రభు ఇరవై ఎనిమిదవ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము దాన్ని అర్థం చేసుకోవాలనేది విత్తనం మంచి విత్తనము విత్తువాడు మనుష తర్వాత పొలము ఈ లోకం మంచి విత్తనములు విత్తనముల గురించి మాట్లాడతాడు విత్తనములు ఎవరంటే రా రాజ్య సంబంధులు గురువులు ఎవరంటే దుష్టుని సంబంధులు వెలుగుదూత పరిచారకులు పొలము ఈ లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు సైతాన్ అపవాది తర్వాత కోత యుగ సమా కోవారు దేవదూతలు అయితే యేసుప్రభు ఒక చిహ్నాన్ని ఇక్కడ చూపించలే అందరి గురించి చెప్పిండు కానీ దాసుల గురించి చెప్పలే తెలుసు పోతాయి ఎవరు పోస్తారు కట్టలు ఎవరు కడతారు దేవుని దాసులని దేవదూతలతో పోలుస్తున్నాడు దేవుడు ఇక్కడ యథార్థంగా సేవ చేసే వారిని దేవదూతలతో పోలుస్తున్నాడు మన ప్రభు ఇక్కడ తర్వాత గురుగులు ఎలా గురుగులు ఎలాగో కూర్చబడి కూర్చబడి అంటే కట్టలు కట్టబడి అగ్నిలో కాల్చి వేయబడను అలాగే యుగ సమాప్తి ఎందుకు జరిగినా అంటే కట్టలు కట్టబడమంటే గురుగులు కట్టలు అంటే రెండు అవి కట్టలు కట్టడం అంటే రెండు గుంపు అని కట్టలు కట్టడం గురుగులు అంటే సర్పంలో తేళ్ళు కట్టలు కట్టబడ్డాయి అవి అగ్ని బృందంలో పడవే పడతాయి అని చెప్తున్నాడు కాబట్టి ఇదే విధానాన్ని మనము పాటిస్తే కానీ పట్టణ బృందంలో చేయడాలని దానిలుగా నిలు చీటన్ని మనం అర్థం చేసుకోలేము ఇప్పటికి కాబట్టి నేను వచ్చే వారము మనకు తెలుసు ఉన్న రీతిగా గొడుగులు గోధుమలు గొప్పజనానికి సాదృశ్యం గురుగులు సర్పాలకి తేలకి సర్పానికి సాదృశ్యం సారీ తేళ్ళకి సాదృశ్యం అయితే విత్తిన ఈ గొడుగులను విత్తిన వాడు సైతాన్ వాడు అంటే సర్పం సర్పముంది అక్కడ ఈ ఉపానంలో సర్పముంది తేళ్ళు ఉన్నాయి గొప్ప జనం ఉంది గోధుమలు అంటే గొప్ప జనకి అన్ని కనిపిస్తున్నాయి ఎక్కడ కనిపిస్తున్నాయి లోపలే కనిపిస్తున్నాయి లోపలే కనిపిస్తున్నాయి సేవా అంటే ఇవన్నీ కంటలు కట్టబడి ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తారు ఎవరు కూడా కట్టలు కట్టారు గురువులని సెపరేట్ కట్టలు కడతారు గోధుమలనేమో కొండలు కూర్చు కొట్టు కాబట్టి ఈ చిహ్న అలాన్ని అర్థం చేసుకుంటేనే కానీ మనము ఈ మృగాలను అర్థం చేసుకోలేము పైన నేను అటుపైన చూపించిన ఈ మృగాలన్నీ కలుస్తే ఒకటే మృగం అదే పదమూడవ అధ్యాయము ఇప్పుడో వర్షం నాలుగో వర్షాలు చూస్తున్నాం ఆ మృగానికి సంబంధించింది అంటే మతపరమైన జీవితము ఒక మృగంగా మారింది దాని గుణగణలన్నీ మొదట ఉన్న మృగముల గుణగణాలు కలిగి ఉంది ఇవన్నీ ఒక కార్తో పోల్చిన ఒక మోటార్ సైకిల్ తో పోల్చినేమి మోటార్ సైకిల్ పార్ట్స్ అన్ని కలిపితే ఎట్లయితే ఒక మోటార్ సైకిల్ అవుతుందో అట్లనే ఈ మృగాల గుణగణలన్నీ కలిసి ఒక పెద్ద క్రూరమైన భయంకరమైన మృగములాగా తయారైందని దానికి సంబంధించిన విషయాలు మరికొన్ని నేను వచ్చే వారం డీటెయిల్ గా చూపిస్తాను క్లుప్తంగా సూచన అయితే చూపించినా ఇది మతపరమైన కైస్తవ జీవితానికి సాదృశ్యం దానికి సపోర్ట్ వచ్చే వారం నేను చూపిస్తాను అంతవరకు ప్రభు మనకు సహాయకుల గుండి నడిపించడం ప్రతి పరశుద్ధన దేవ మీకు వందనాలైనా ఇంత మీరు మాకు సహాయకుల గుడి నడిపించేందుకు మీకు ఎంతో అనేకమైన విషయాలు మాకు చూపించేది మీకు వందలైనా వీటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి ధ్యానించి అండెకులు ప్రకటించాలా అటువంటి సేవా జీవితాలు మనం నడిపించండి ఈ వాక్యం పెట్టిన వాళ్ళందరినీ ఆశ్రయించి ప్రతి చోట మీ కొరకు సాక్ష్యపెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుభనామ ప్రార్థించబువైన ఏసు క్రీస్తు కృప సమదలు నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక ఆమె అందరికీ ప్రైజులాట ప్రైస్ లో